ఉచ్చిష్ట గణపతి మంత్రం ఈ మంత్రములో ఒక ప్రత్యేకమైన నాలుగు మంత్రములు కలిసి ఉన్నవి ఆ నాలుగు మంత్రములను జపించుట ఉచ్ఛిష్ట గణపతిని స్మరించుట ముఖ్యముగా చెప్పబడినది ఈ మంత్ర ప్రయోజనం ఏమనగా మూల మంత్రంతో ఎవరి జపం చేసేదో ఆ వ్యక్తి వశమవుడు రెండవది ఈ మంత్రం కాగితంపు రాసి నూట పర్యాయాలు మంత్రించి తావేజీలో పెట్టి సాంబ్రాన్ని గాని అగరపుల్లల దూపం గాని వేసి తరించిన సౌభాగ్యవృద్ధి రక్షణ లభించును ఈ సిద్ధి అనంతరం దేవుని పేరు స్మరించినంత మాత్రమే భయములు విఘ్నములు తొలగిపోవును ఈ ఉచిష్ట గణపతి ప్రార్థన ఆం హస్య గణేశ మంత్రస్య సుగారు ఋషి నిబిడగాయత్రే స్ వచ్చిష్టగణపతివత మమీష్టసిద్ధే జపే వినియోగ అంగన్యాసం ఓ సుగోరే నమస్ ఓ నిబిడగాయత్రే ఛదసే నమ ముఖే ఓ వచ్చిష్టగణపతృదయ వినియోగాయ నమ సర్వాంగే కరన్యాసం ఓ అంగుష్టాభ్యా ఓం దర్జినిభ్యాం స్వా ఓం మధ్యమాభ్యాం వషడు ఓం అనామిగాభ్యాం హుం ఓం గనిష్ికాభ్యాం వౌషఢు ఓం గరజలకరపృష్ాభ్యాం ఫట ఓం హృదయాయ నమ ఓం జరజ స్వా ఓం జాయొు ఓం నవజాయ హుం ఓం నేత్రయషు ఓం వస్త్రాయట ధ్యానం రక్తమూర్తిం గణేశం చర్వాభరణూషితం రక్తవస్ం నేత్రం చ రక్తబద్మాసన స్థితం చతుర్భుజం ఆగాయం ద్విదంతం సుస్మితనం ఇష్టం చక్షిణే హస్త దంతం చదదం గరే పాకౌ హస్త్యాం జటామండల మే స్థితం లలాడే చంద్రరేఖాడ్య గణపతి మంత్రములు ఒకటి ఓం హస్తాజిని ఖేటహట రెండు ఓం హస్తాజిని ఖేస్వా మూడు ఓం గం హస్తిపిజిని ఖేస్వా నాలుగు ఓం నమ ఉ